తెలుగులో లేదు తెలుగులో స్పృహ అంటే అర్థం ఏమిటి మామూలుగా వాడుకునేది తెలివిగా ఉండడం సంస్కృతంలో స్పృహ అనే శబ్దానికి తెలివిగా ఉండుట అనే అర్థం లేదు తెలుగులో స్పృహలో ఉన్నాడు స్పృహ ఆ అర్థం లేదు సంస్కృతంలో ఇప్పుడు ప్రబుద్ధుడయ్యాడు జాగ్రత్త అవస్థలోకి వచ్చాడు ఇలాంటి పదాలు ఏవో ఉన్నాయి కానీ ఈ స్పృహ అనే పదం ఎలా వచ్చిందో దేవుడు తెలియదు అదే తెలుగు వాడకం వచ్చిన సమస్య స్పృహ మీన్స్ తృష్ణ సంస్కృతంలో స్పృహ చాలా మిస్లీడింగ్ అయిపోతుంది అందుకోసం చెప్తున్నా స్పృహ అంటే తెలుగు స్పృహ కాదు తృష్ణ నిస్పృహ సర్వకామేభ్య అన్ని కామనల ఎడల తృష్ణ ఉండరాదు ఏదైనా ఒకటి అయితే తీసుకుంటాము కానీ దాని ఎందు గంపెడు ఆశ ఉండరాదు గంపెడు ఆశ పెట్టుకున్నా ఉంటారే అలా పెట్టుకోకూడదు ఎందుకంటే జీవితంలో మనం అనుకున్నట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం అలా సాక్షిగా అంటే నిస్పృహ సర్వకామేభ్య అని చెప్పాలంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే యు లెట్ ది థింగ్స్ యాజ్ ది కమ్ యు లెట్ ది థింగ్స్ కమ్ యాజ్ ది కమ్ అండ్ యూ లెట్ ది థింగ్స్ గో యాజ్ ది గో అది నిస్పృహ సర్వ రాని వాటిని ఈడ్చుకొచ్చే ప్రయత్నం వెళ్ళిపోతున్న వాటిని ఆపేసే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఇట్ డోంట్ వర్క్ ఫెయిల్ అయిపోతాం కాబట్టి నిస్పృహ సర్వకామేభ్య యుక్త అని పడతాడు కాబట్టి మనస్సు లెవెల్లో కనుక మీరు ఆ యుక్తత్వాన్ని తీసుకురాగలిగితే వశేహియస్య ఇంద్రియాన్ని ఇంద్రియములు వశం అయిపోవటం చాలా తేలికైపోతుంది వశేహియస్ యుక్త స్టార్ట్ విత్ మనస్ టేక్ ది సైమల్టేనియస్లీ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్ బట్ అడ్రస్ ది మైండ్ అండ్ ది మైండ్ వాల్యూ సిస్టమ్ని యూ అడ్రస్ ఇట్ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది సమాజంలో గృహాల్లో చాలా రాంగ్ వాల్యూ సిస్టమ్ ఉంటుంది సో ఇప్పుడు ఒక గృహం ఉందనుకోండి ఆ value system సిస్టమ్ ఏమిటంటే వాళ్ళ భోగాలు వాళ్ళ భోజనాలు వాళ్ళ తిండ్లు వాళ్ళ కాఫీలు వాళ్ళ టీలు అవే మెయిన్గా నడుస్తూ ఉంటాయి అలాంటి గృహానికి గృహస్థ అతిథిగా వెళ్ళారనుకోండి మీ మొహం చూడడానికి ఎవరికి టైం ఉండదు ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకున్న శక్తి యుక్తి అంతా కూడా వాళ్ళ కడుపులు నింపుకోవడానికి సరిపడుతుంది కానీ ఈ అతిథి కేసు చూసే టైం ఉండదు వాళ్ళు బిజీగా ఉండిపోతారు ఎటువంటి ఎనర్జీ ఫర్ ఆల్ దాట్ అటువంటి కొంపకే మీరు అతిథిగా వెళ్తే మీ మొహం కేసు ఎవరో చూడటం మంచి నీళ్ళు కావాలన్నాడు కదా అలా ఇంకో ఫ్యామిలీ ఉంటుంది అతిథికి దేవుడితో సమానం మన భోజనం ఆలస్యమైన పర్లేదు మనం తినకపోయినా పర్లేదు మన కాఫీలు మన టీలు మన కులాసాలు మన సుఖాలు మన నిద్దరు చెడిపోయిన పర్వాలేదు అతిథికి మనం సౌకర్యం చేసేసి ఆయన్ని పంపించే వరకు మనం కష్టపడ్డా లేదు అనే వాల్యూ ఉంటుంది ఇట్స్ ఎ వాల్యూ సిస్టమ్ వాట్ ది డూ ఈజ్ నాట్ ది పాయింట్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ ఎ వాల్యూ సిస్టమ్ దట్ అంబియన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఇంద్రియములు వశ్యమైపోవటం అన్నది సహజంగా వచ్చేస్తుంది వీడు వీడి అసలు ఎలా ఉంటారంటే ఈ గుమ్మల్లో అడుగు పెట్టగానే ఎదుర్కొండగా వైన్ బాటిల్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది ఏం వాల్యూ సిస్టమ్ అర్థమైందిగా వాడికి వసేహేంద్రి అని ఏం చెప్తారు వాడికి ఇప్పుడు మాంసం తిన్నాడు కదా అని ఎముకలు తీసి మెళ్ళ వేసుకున్నవాడిని ఏం చెప్తారు వాడికి నేను ఏదో నా ప్రారంభం బాగోలేక నేను చోటకి వెళ్లాల్సి వచ్చింది భాగవతం పాఠం ఇంకేది దొరకనట్టు భాగవతం పాఠం ఏదో ఏదో పురాణమో ఏదో అంటే అదో రకంగా ఉంటుంది ఏదో వెంకటేశ్వర మహాత్సమో లేకపోతే స్కాంద పురాణం అంటే ఏదో కొంత ఈజీ గోయింగ్గా ఉంటుంది ఈ భాగవతం అంటే అంత వైరాగ్యం వివేకం అంత ఆ గోళ ఎక్కువ వీళ్ళ పది మంది కూర్చుని ఎదురుకుండగా వైన్ సెల్లర్ సెల్లర్లో పాఠం ఎక్కడో చూడలేము సెల్లర్లో ఎందుకంటే వీళ్ళందరికీ సెల్లార్స్ ఉంటాయి ఈ సెల్లార్లో ఎందుకంటే పాఠం అంటే అప్ అప్పర్ స్పేస్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ సమదర్ పర్పస్ సోఫాలు ఇవే ఇవే ఉంటాయి అక్కడ చూడ ఈ సెల్లార్ అంటే ఎందుకు పనికిరానివన్నీ సెల్లార్లో మారేసారు కాబట్టి ఈ స్వామీజీని కూడా సెల్లార్లో మారేసి ఆ గెస్టులందరినీ సెల్లార్లో పుష్ చేస్తే వాళ్ళకేదో అక్కడ ప్లాస్టిక్ కప్పులను కాఫీను పెడితే తాగేసి అది ఆ స్వామీజీ చెప్పిన గోల వినేసి వాళ్ళ దాన్ని వాళ్ళు ఎంచకపోతారు మన ఇల్లు అది డిస్టర్బ్ కాకుండా ఉంటుంది ఇలా భోగపరాయణాలుగా ఉంటారు సహజంగా ఆ సెల్ఆర్లో ఈ వైన్ ఈ వైన్ పాటిని కేసు చూస్తూ లేని పాఠం వై స్టాండ్ ఈ కథలన్నీ నాకు తెలుసు నాకు తెలియని కథలు ఏం కావు సో అది చూసి నేను ఏం పాఠం చాలా ఇంప్రెస్గా ఫీల్ మనం అసలు ఈ పాఠాలు చెప్పడం ఈ ఊళ్ళు తిరగడం ఏమిటిది ప్రారంభం ఎందుకు ఈ భ్రాంతి ఈ తృష్ణ మనకు ఎందుకని నేను చాలా ఇంట్రాస్పెక్షన్ చేసుకుని నేను మానేశాను వెళ్ళడం నాట్ గోయింగ్ అని వైషుడ్ అయి వాట్ ఫర్ దేనికోసం డాలర్ల కోసం వెళ్ళాలా ఆ పేరు ప్రతిష్టల కోసం వెళ్ళాలా ఎందుకోసం వెళ్ళాలి బోయినం కోసం వెళ్ళాలి దేనికోసం వెళ్ళాలి మన ఆశ్రమంలో లేనిదేమిటి మహారాజ్య పుణ్యమైన ఆశ్రమం ఉంది కిచెన్ ఉంది ఆ కిచెన్లోకి వెళ్తే మధ్యాహ్నం వందేసి రిఫ్రిజిరేటర్లో పెట్టిన రైస్ ఏదో ఉంటుంది అది తీసుకుని కొంత మైక్రోవేవ్లో హీట్ చేసుకుంది ఏదో పక్కో ఏదో ఉంటుంది ఒక పికిల్ ఉంటుంది అది వేసుకుని తినేసి పెరుగు ఎప్పుడూ ఉంటుంది చల్లటి పెరుగు పోసుకొని తినేస్తే అయిపోయింది ఆ పూటగా అయిపోయింది మొన్నటి దేవుండదు అలా అడవక ఈ ఫ్లారిడాలు ఈ ఉపన్యాసాలు ఈ ఈ పాఠాలు ఎవళ్ళకి చెప్పాలి ఏం పాఠం చెప్పాలి ఈ భోగపరాయణలతో మనకు ఎందుకు వచ్చిందని నాకు విరక్తి పుట్టి నేను మానేశాను సో ఎందుకంటే ఇట్ ఓంట్ వర్క్ వాళ్ళకి మన న్యూ మనం వాళ్ళకి న్యూ ఈ తానాలు బాణాలు ఇవన్నీ కూడా భోగ పరాయణత్వం తప్ప ఇంకేమీ లేదు ఇకే కల్చర్ అంటారు కల్చరల్ ప్రోగ్రామ్ అన్నాడంటే ఒక దాల్మే కాలహాయ్ కల్చరల్ అన్నాడంటే ప్రాబ్లమ్ యూనో వాట్ ఈస్ ది కల్చర్ సినిమా పాటలు డ్యాన్స్లు ఏదో కూచిపూడి కావచ్చు మరో కావచ్చు కళాకారులు కళాకారులు అంటే దాల్మే కాలహాయి సో ఇది కల్చరల్ ప్రోగ్రామ్ మాలలు రాజకీయ నాయకులు కల్చరల్ ప్రోగ్రామ్ రాజకీయ నాయకులు కల్చరల్ ప్రోగ్రామ్ ఏముంటుంది దాంట్లోకి సన్యాసులు నాకు పెద్ద ఇన్విటేషన్స్ తానా ఇన్విటేషన్స్ తానా ఈజ్ గుడ్ ఐ డోంట్ మైండ్ ఇట్ బట్ తానా వాళ్ళు అక్కడ స్టేజ్ మీద ఒక పది మంది ఉంటారు ఆ పది మందిలో సన్యాసి కూడా ఉంటే బాగుండును అని వాళ్ళకు ఒక టాపిక్ ఇట్ యాడ్స్ కలర్ టు ది హోల్ సెటప్కి యాడింగ్ కలర్ సో వాళ్ళ కోరిక మంచిది ఎందుకంటే వాళ్ళు దే రికగ్నైజ్ వన్ మహాత్మా అండ్ దే వాన్ టు ఇంక్లూడ్ హిమ్ యాజ్ అనదర్ ఫ్యాసెట్ ఆఫ్ తెలుగు కల్చర్ అలాగే ఇంట్రడ్యూస్ చేయాలని వాళ్ళ కోరిక కోరిక అన్ని ఫ్యాషన్లు ఉన్నాయి ఇది ఒక్కటే ఎందుకు లేదు అని ఇది కూడా పెట్టాలని కోరిక అవధానం ఉంది కవిత్వం ఉంది ఆశీకవిత్వం ఉంది సినిమా ఉంది డ్యాన్స్ ఉంది పాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇది మాత్రం ఒక్కటే బోలొంద మంది మహాత్ములు ఉన్నారు కదా ఒకళ్ళు ఒకలా ఇద్దరు వేలాది మంది ఉన్నారు ఒకని కూర్చోబెడితే స్టేజ్ మీద కొంచెం కలరది బాగుంటుంది ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ బట్ ఫ్రమ్ ది సన్యాసి పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ నాట్ షూర్ సో నిస్పృహ సర్వ కామెభ్యుక్త చాలా కష్టం ఎంత కష్టం అంటే రెండూ కష్టమే యుక్త కష్టమే నిస్ ఇది వశేహీయస్యేంద్రియాన్ని కష్టమే రెండూ కష్టమే కాబట్టి ఎప్పుడూ కూడా కష్టం ఉన్నప్పుడు మనం మనంతటా మన శక్తితో మనం నిలబెట్టలేము అన్నప్పుడు మనం ఏం చేయాలి సహాయం తీసుకోవాలి ఎవరి సహాయం తీసుకోవాలి ఈశ్వరుడు సహాయం తీసుకోవాలి దీనికి పక్కవాడు సహాయం చేస్తాడు దీనికి పక్కవాడు ఇదే స్థితిలో ఉంటాడు ఎందుకంటే అధ్వానంగా ఉంటాడు కూడా పైన కాబట్టి పక్కవాళ్ళు సహాయం చేసి ఇది ఏం ఉండదు ఈశ్వరుడే సహాయం చేయాలి కాబట్టి ఈశ్వరుని ఎందు భక్తి నిండా ఉండాలి మత్పరహ అక్కడికి మత్పరహ జాయిన్ చేస్తే ఈశ్వరుణ్ణి కూడా పిక్చర్లోకి మీరు తీసుకొచ్చి ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆ ప్రార్థన వల్ల మనోబలాన్ని సంపాదించి ఆ మనోబలంతో మనస్సులో ఉండే వీక్నెస్లన్నీ పోయినట్టు మనోబలం ఆ మనోబలంతో ఇంద్రియాలని మీరు వశంలో తెచ్చేసుకోవచ్చు ఇట్ ఈస్ పాసిబుల్ మనోబలం కావాలి మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది నేను మీకు మనం చేస్తున్న మనోబలము బాహ్యం నుంచి రాదు ఆంతరం నుంచి తెచ్చుకోవాలి బాహ్యం నుంచి మనోబలం తెచ్చుకుంటే అది బలం కాదు వీక్నెస్ ఇప్పుడు నా పక్కన మా బావం నాకు ఉల్లాసం నాకు బలంగా ఉంటుందని అన్నారనుకోండి అది బలమా వీక్నెస్సా వీక్నెస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ డిపెండెన్స్ సైకలాజికల్ డిపెండెన్స్ అస్తమానము బావపడ ఎక్కడొచ్చి నిలబడతాడు మా మినిస్టర్ గారు మా మావయ్య గారు మినిస్టర్ గారు మాకెంతో బలం ఏ ఎంతకాలం ఉంటాడు మినిస్టర్గా ఊరి కాన్సే పద్దెనిమిది రోజులు ఒక ఆయన మినిస్టర్గా ఉండేవాడు అంబుజం గారిని పద్దెనిమిది రోజులు మినిస్టర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీకి మినిస్టరు పద్దెనిమిది రోజులు ఎప్పటిదో మాట కాబట్టి మావయ్య మినిస్టర్ అంటే ఎంతకాలం ఉంటాడు మినిస్టర్ మినిస్టర్ పడిపోయాడు అనుకోండి ఇప్పుడు మీ మానవ ఎక్స్ మినిస్టర్ అవుతారు ఎక్స్ మినిస్టర్ అంటే అర్థం నాన్ మినిస్టర్ అని అర్థం ఎక్స్ మినిస్టర్ అంటే ఏదో మినిస్టర్ యొక్క లక్షణాలు ఇంకా ఉన్నాయని కాదు నాన్ మినిస్టర్ అని అర్థం తా తా తీసేసిన తహసీల్దారుడు ఏదో అది ఎలాగంటారే అలాగే తాజాగా ఏమీ కాదు మాజీ మాజీ అంటే కూర్చున్నహిహ కాబట్టి బాహ్యం నుంచి ఏదో వస్తుంది అనేది వీక్నెస్ బలం అన్నది లోపల నుంచి రావాలి శరీర బలమైనా లోపల నుంచి రావాలి తర్వాత మనోబలం లోపల నుంచి రావాలి లోపల నుంచి రావాలంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు అక్కడి నుంచి రావాలి బలం నీకు ఏ బలం చూసుకున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు ఇలాగా అని అడుగుతాడు హిరంజకష్డు అడిగాడు బలం ఇవ్వడు సంస్కృతంలో కూడా అలాగే ఉంటుంది ట్రాన్స్లేషన్ కదా బలమెవ్వడు దీనులకును బలమెవడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవడు ఏదో సకల ప్రాణులకు వాడే బలము అనేదో అంట కాబట్టి సకల ప్రాణులకు ఎవడు బలము నీకు నాకు వాడే బలము బ్రహ్మాదులకు సో బ్రహ్మం బ్రహ్మ మొదలుకునే స్తంభము వరకు అంటే క్రిమికీటకాదుల వరకు సకల ప్రాణులకు బలం ఎక్కడ ఉన్న ఎక్కడి నుంచి వస్తుందో ఏ పరమేశ్వరుడి నుంచి వస్తుందో ఆ పరమేశ్వరుడే నాకు బలము అని అంటాడు కాబట్టి అలా ఉండాలి మత్పరహ తర్వాత మత్పరహ అన్నదానికి ఇక్కడ రెండు విధాలుగా అర్థం చెప్తారు ముఖ్యంగా షీకి శంకరులు రెండు విధాలుగా అర్థం చెప్పారు రెండు అర్థాలు చెప్పారు అంతేకాకుండా కొందరు మహాత్ములు ఏమంటారంటే మొత్తం గీతలో ఈ అస్మత్యబ్దం మొత్తంటే అస్మశబ్దం నేను అనే అర్థంలో వచ్చే శబ్దం ఏకవచనంలో మొత్తం వస్తుంది త్వమావేకవచనే అని అస్మశబ్దానికి మపర్యంతం వరకు పోయి మొత్తను వస్తుంది సో అస్స అస్సనది లోపిస్తుంది వాటెవర్ కనుక ఆ ఇలాగంటే సందర్భం ఎక్కడొచ్చినా అహమాత్మా కూడా కేసా అస్మత్ శబ్దం అహం మయి మమ మత్ ఇలా వస్తూ ఉంటాయి మత్త పరపతర నాస్తి మత్త అంటే మతని పంచమేకవచనం తసిల్ సో ఇలాగంటే ఎక్కడొచ్చినా కూడా ఈ రెండర్థాలు చెప్పాలి అని ఒక వ్యవస్థ అలా మహత్వం చేసి పెడతారు భాష్యం చూద్దాము దాని సర్వాణి సంయమ్యా సో వాటన్నిటినీ కూడా సంయమనము చేసి అనర్థం సంయమ్య అంటే సంయమనము చేసి సంయమనము అంటే ఏమిటో అర్థం చెప్తారు సంయమనం వశీకరణం కృత్వాయమ్య అంటే అర్థం ఏమిటి సంయమనం కృత్వ సంయమనము చేసి సంయమనము చేయుట అంటే ఏమిటి వశీకరణం కృత్వ అన్ని ఇంద్రియములను చక్కగా వశము చేసుకుని ఈ సంయమ్య పదం ఇది టెక్నికల్ వర్డ్ యోగ శాస్త్రానికి సంబంధించిన వాడు గీత అంటే యోగమే కదా యోగం అంటే ఆసనాలు వేయడం మాత్రమే యోగం కాదు దట్ ఈజ్ వన్ స్మాల్ ఫ్యాసెట్ ఆఫ్ యోగా యోగా ఈజ్ ఎ ఫిలాసఫీ యోగా ఫిలాసఫీ అంట దాంట్లో ఒక అంగము ఎనిమిది అంగాలు ఉన్నాయి దానికి అంట్లో ఒక అంగం ఆసనం అంతేగాని యోగం అంటే కూర్చోడం నడుము ఉంచడం ఇటు అదే యోగం అనుకోకూడదు ఎనివే సో ఆ యోగ శాస్త్రంలో ఎనిమిది అంగాలు ఉన్నాయన్నాం కదా ఎనిమిదిలో మూడింటికి సంయమని పేరు త్రయమేకత్ర సంయమని పతంజలి మహర్షి యొక్క సూత్రం ఈ మూడు ఒకే చోటకి చేరితే ఆ మూడింటి యొక్క సమావేశం అది సంయమ ఏమిటా మూడు అంటే ధారణ ధ్యాన సమాధి ధారణ అంటే సో ఏకదేశమునందు చిత్తమును నిలబెట్టుట దేశబంధ్ చిత్తస్య ధారణ ఒకే టాపిక్ మీద మనస్సును నిలబెట్టుట అది ధారణ అంట ఇప్పుడు మీరు ఇప్పుడు గీత చదువుతున్నారనుకోండి ఈ గంట నరసెపు గీత మీదే ఉంటుంది మనస్సు ఇంకా దేని మీద ఉండదు లెట్ అస్ ఎూమ్ సో మీరు గీత వి ఇలాగా నాకేసి చూస్తూ వింటూనే ఇంకేదో ఆలోచిస్తూ మళ్ళీ ధారణ దెబ్బతింది అలా కాకుండా అలా చూస్తూ అదే టాపిక్ మీద మనస్సు ఉంటే ఆల్ రిలేటెడ్ ఇష్యూ ఐడియాస్ మీద ఉంటుంది దేశం ఒక ఏరియాకి మనస్సు కట్టుబడి సో గివెన్ ఏరియాకి మనస్సు కట్టుబడిపోయి ఉంటుంది దాన్ని ధారణ అంటారు దేశ బంధితారణ ఇప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకున్నప్పుడు డబ్బు లెక్క పెడుతూ ఉంటారు లెక్క పెట్టేప్పుడు మీ మనస్సు పూర్తిగా ఆ పని మీదే నిమగ్నమై ఉంటుంది చుట్టుపక్కల ఎవరు ఉన్నారు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు డిస్టర్బెన్సు గోళ ఇవేమీ కూడా మనస్సుకి పట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అదే లెక్క ఉంటారు దాన్ని ధారణ అంటారు ఆ విధంగా ధారణ మనకి తెలియదేం కాదు కానీ దాన్ని లౌకికమైన విషయాల మీద ప్రసరించి దానికి ధారణ అని పేరు అలాగంటి స్థితిలో మనం ఉంటాం అటువంటి ధారణ మనకు ఉన్నది ఆ లౌకిక విషయాల నుంచి వెనుకకు మరల్చి అలౌకికమైన విషయం మీద మీరు మనస్సుని కేంద్రీకరించగలగాలి అది ఒక ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ పేరే మరి యోగం అంటారు ఇప్పుడు నడువు ఉందనుకోండి అది అలా కొంచెం వెనక్కి బెండ్ చేయమంటే అది బెండ్ అవన్ ఉంటుంది బెండ్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం వి ట్రైన్ ఇట్ సో దట్ ఇట్ విల్ బెండ్ ఆల్ ఎండ్స్ ఆల్ ఈస్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అని అంటారు కానీ యోగా వాళ్ళు ఏమంటారు ఆల్ ఈస్ వెల్ దట్ బెండ్స్ వెల్ అని అంటారు యోగా బికాస్ ఇన్ యోగా బెండింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బెండ్ నడువు బెండ్ చేయాలి మెడ బెండ్ అవ్వాలి మోకాలు ఎవ్రీథింగ్ హాస్ టు బెండ్ బెండ్ అండ్ బెండ్ అండ్ బెండ్ దట్ ఈస్ యోగా సో అలాగే ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మనస్సు కూడా నీరు పళ్ళ మెరుగు అన్నట్లుగా సంసార విషయముల భోగముల వైపు మనస్సు అతి సహజంగా పరుగులెత్తుతూ ఉంటుంది మీరేం దానికి కీ ఇచ్చి పరిగెత్తించనక్కర్లేదు అదే పరిగెత్తుతుంది అలా పరిగెత్తే మనస్సుని వెనుకకు మరల్చి ఈ పొగరమూత గు్రాన్ని వెనక్కి లాగినట్టుగా మనస్సుని వెనుకకు మరల్చి ఒక విశిష్ట దేశము దేశము అంటే టాపిక్ ఒక గివెన్ టాపిక్కి ఫిక్స్ చేసి పెట్టడం పేరే ధారణ న్యూస్ పేపర్లో ఒక టాపిక్ చదవాలన్నా కూడా ధారణ అవసరం ఉంటుంది ధారణ తర్వాత ధ్యానము సో ప్రత్యైకతానత ధ్యానం అని పతంజలి మహర్షి అంటారు అంటే ఒక దేశానికి ఒక రిలేటెడ్ టాపిక్స్ అన్ని కనెక్ట్ అన్ని ఫ్యూ ఇష్యూస్ రిలేటెడ్ టు ది సేమ్ టాపిక్ అని కాకుండా ద మైండ్ ఈజ్ ఫోకస్డ్ టు ఎ సింగిల్ థింగ్ దాన్ని ఫోకసింగ్ సింగిల్ థింగ్ అని ఇంకా చెప్పక్కల అసలు ఫోకస్ అంటేనే అది ఇప్పుడు మీకు ఫోకస్ అని ఉంటుంది లెన్స్ ఉంటుంది లెన్స్కి ఫోకస్ ఉంటుంది ఏమిటి ఫోకస్ అంటే ఆ లెన్స్ మీద పడ్డ కిరణములన్నీ ఒకే పాయింట్ దగ్గరికి కేంద్రీతం అవుతాయి దాన్ని ఫోకల్ పాయింట్ అని అంటారు ఎఫ్ అని పెడతారు సో దానికి ఫోకసింగ్ అంటారు సో ఆ విధంగా మనస్సుని ఒకే టాపిక్ మీద ఫిక్స్ చేసి పెట్టడం అంటే ఇప్పుడు మీరు మంత్రం జపం చేస్తున్నారనుకోండి ఓం నమశివాయ మంత్రం జపం చేస్తున్నారనుకోండి శివుడు శివుడికేమో పార్వతి పార్వతికేమో గణేష్ మహారాజు ఇలాగా కాదు అది అది ధారణ అవుతుంది ధ్యానం అవదు శివుడు శివ శివయ్యను ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమో నాకు బాకీపడ్డాడు అంటే అది సంసారం అవుతుంది అదే మీరు నమశివాయ అన్నా మీ మనస్సు కనుక అలా ఉంటే సంసారం అవుతుంది కానీ అది ధారణ అవదు ధ్యానమూ ధ్యానం అంటే ఉన్నమ శివాయ యు సే ఇట్ యు హియర్ ఇట్ యు సే ఇట్ యుర్ ఇట్ అంటే పైకి చెప్పరు లోపలే చెప్తారు వనస్మృతే చెప్తారు యు సే విత్ ది మైండ్ యు హియర్ విత్ ది మైండ్ సో అంటే అర్థం ఏంటండి మైండ్ ఈజ్ నౌ ఫిక్స్డ్ ఫోకస్డ్ ఎంటైర్లీ ఆన్ దాట్ దట్ ఈస్ ధ్యానం ధారణ ధ్యానం మైండ్కి ఆ రకంగా మనం దానికి ఎక్సర్సైజ్ చేయాలి బాడీకి ఎక్సర్సైజ్ అవసరం మైండ్కి ఎక్సర్సైజ్ అవసరం ధారణాధ్యానం దెన్ సమాధి సమాధి మీన్స్ సమాధానం ఎలర్ట్నెస్ అవేర్నెస్ అంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ మైండ్ దీంట్లో ధారణాధ్యానాలు కాదు ఇది యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ మైండ్ మీ మైండ్ ఏం చేస్తుందంటే వెర్రి వెర్రి వేషాలని వేస్తూ ఉంటుంది వెర్రి వేషాలు వేయటం దానికి అలవాటు అది ఏం చేస్తుందంటే సడన్ గాను ఒక అసూయని పైకి తీసుకొస్తుంది ఎవడో మనకంటే మంచి పొజిషన్లో ఉన్నవాడు కనపడతాడు వాడిని చూసిన వెంటనే అసూయ అసూయ కలుగుతుంది అసూయ కలుగుతుంది సహజంగా ప్రతిదీ కూడా అలా కలుగుతూ ఉంటాయి అది కలిగినప్పుడు మనము వెంటనే గుర్తుపట్టాలి ఇదిగో ఇది అసూయ పుట్టింది ఈ అసూయ తప్పు దిస్ ఈజ్ ఎ వీక్నెస్ ఆఫ్ ది మైండ్ ఇట్ ఈస్ ఎన్ ఇంప్యూరిటీ ఆఫ్ ది మైండ్ ఎ టాక్సిన్ మనస్సులో ఉన్న ఒక టాక్సిన్ ఇది కాబట్టి ఇది చెడ్డది దీన్ని మనం దూరం చేయాలి ఇంకా అసూయ వస్తూనే ఉందా నాకు భగవద్గీత చదువుతున్నాను వేదాంతం అంటున్నాను ఇది ఉంటున్నాను అది అంటున్నాను మహాత్ముల దగ్గర సత్సం సత్సంగం చేస్తున్నాం అయినా ఇంకా ఈ దిక్మానుల సూయ మనసులో వచ్చిందే అని మనకి ఆశ్చర్యం కలగాలి కలిగి అంటే యూ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది మైండ్ మైండ్ఫుల్నెస్ అని దీన్ని బుద్ధిస్ట్ లిటరేచర్లో కూడా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అలా ఎలా ఉంటూ ఉంటాడు Mindful mindful mindful of what? Of of of... what? the the the mind only. So you should be... Be all time samsara. అని చెప్పర్లా బి మైండ్ ఫుల్ ఆఫ్ ది మైండ్ మైండ్ ఫుల్నెస్ అని buddhist literature బుద్ధిస్ట్ లిటరేచర్లో వాళ్ళు అంటారు దీన్ని సమాధి అని అంటారు సమాధానము అవేర్నెస్ అని కూడా అంటారు అలర్ట్నెస్ దట్ ఎలర్ట్నెస్ దట్ స్పేస్ విత్ రిఫరెన్స్ టు ఇది సమాధి ఈ మూడు ఉండాలి సో ఈ మూడింట్లో మీకు రహస్యం ఏంటంటే ధారణ ధ్యానము ఉన్నవి డిసిప్లిన్స్ డిసిప్లిన్స్ అంటే అర్థం ఏంటి ఒక ఫిక్స్డ్ టైంలో పీరియాడికల్గా డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే అదే టైంలో ఒక ఎక్సర్సైజ్ కింద చేస్తారు అవి డిసిప్లిన్స్ వెరెస్ సమాధి ఈజ్ అన్ యాటిట్యూడ్ అది డిసిప్లిన్ కాదు అది అంటే ఐఎమ్ మైండ్ ఫుల్ ఆఫ్ మైండ్ ఫర్ టెన్ మినిట్స్ అలా కుదరదు టెన్ మినిట్స్ అసూ undadu, కోపం undadu, క్రోధం ఉండదు అలాగలు అది టెన్ మినిట్స్ ఉంటే చాలా హోల్ డే ఉండాలి హోల్ వీక్ ఉండాలి హోల్ మంత్ ఉండాలి హోల్ లైఫ్ ఉండాలి దేర్ attitudes, disposition, inner disposition. That is what it is, సమాధానం Whereas యాజ్ and అండ్ they are disciplines. డిసిప్లిన్స్ ఈ మూడు discipline డిసిప్లిన్ disposition డిస్పోజిషన్ ఉండాలి ఈ మూడు కలిస్తే దానికి సంయమ అని పేరు సోత్రయంకత్ర సంయమటు సంయమనము అంటే దాన్ని వశీకరణం మనిషి వశంలో పెట్టుకోవడానికి చూస్తాడు ఏమిటి వశంలో మీరు ఒక కార్ ఉందనుకోండి కార్ని డ్రైవర్ ఒకడు ఉంటాడు ఆ డ్రైవర్ని పీపుల్ వాంట్టు కీప్ ది డ్రైవర్ అండర్ ది థంబ్ వాడు వచ్చేప్పటికి తలుపు తీసి పెట్టాలి అండ్ ఆగిందనుకోండి కార్ ఆగిందనుకోండి ట్రక్ మనం వాడు ముందు దిగేసి అటు వచ్చేసి తలుపు తీయాలి సో యూ వాంట్ టు కీప్ ది డ్రైవర్ ఇన్ యువర్ కమాండ్ ఎందుకని బికాజ్ యూ పేహింగ్ సమ్ మనీ యూ వాంట్ టు డూ దాట్ ప్రోబ్లీ నథింగ్ రాంగ్ ప్రోబ్లీ ఇట్ ఈజ్ నాట్ రాంగ్ ఒకప్పుడు అహంకారం కూడా దానికి జోడైతే అది కూడా తప్పే ఇది కూడా తప్పే దిస్ స్వామ్య స్వామి సేవక భావము అది ఇంపార్టెంట్ కాదు అది మహాత్మును చేతని మహాత్ములు సేవకుడు అన్న సేవకుడు అన్నవాడు ఎవడూ లేడు అందరినీ ఈక్వల్గా చూస్తా సో మీరు చూసారు కదా దక్షిణామూర్తి స్తోత్రంలో పితృపుత్రాధ్యాత్మన భేదత స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయ నేను ఆచార్యుని వీళ్ళు శిష్యులు నేను ఆచార్యుని వీళ్ళు శిష్యులు భేదం ఎప్పటికీ భేదమే అలాగే పుత్ర పితృపుత్రాధ్యాత్మన నేను తండ్రిని వీళ్ళు కొడుకులు అయితే వీడు కొడుకు వీళ్ళు సంతానం ఎప్పుడు ఇంకా వీడు బతుకంతా నేను తండ్రిని వీళ్ళు సంతానం నేను తండ్రిని వీళ్ళు సంతానం చచ్చిపోయి ఉండి కూడా అంతే అంటే హీ లీవ్స్ మిత్ అండ్ హీ డైస్ ఇది సేమ్ మిత్ అని అర్థం అది మిత్తేలాగండి అన్నాడు ఒకనా మరి అదే నువ్వు ఏదంతా క్లాసుకో ఆరు రా అప్పుడు చెప్తాను నీకు అది మిత్ేలాగో ప్రస్తుతానికి లీవ్ ఇట్లేం చెప్తాం అండి అది మిత్లాగన్నాడు ఏం చెప్తాం ఇప్పుడు కూర్చోబెట్టి ఏం చెప్తాం అలా చెప్పేది కాదు అదే హీ హ్యాస్ టు లెర్న్ ఇట్ కాబట్టి సో ఈ మూడు కలిస్తే సంయమేక ప్రసంగ ఈ విధంగా వశం చేసుకోవాలి డ్రైవర్ని వశంలో పెట్టుకున్నా పెట్టుకుంటైనా పర్లేదు వా వాడు స్వామీజీ ఒక డ్రైవర్ ఉన్నాడు స్వామీజీ ఒక డ్రైవర్ మరి స్వామి స్వామీజీ ఒక ఆ డొక్కు గారు ఒక ఈ డ్రైవర్ చెప్పిన మాట విండడు ఎందుకు చెప్పిన మాట విండంటే వాడు ఫ్రస్ట్రేటెడ్ డ్రైవర్ సో ఫ్రస్ట్రేటెడ్ ఎఫ్ ఎఫ్ ఉంటుంది కొన్ని డిగ్రీలకి ఎఫ్ ఉంటుంది ముందు వీడికి డిగ్రీకి ఎఫ్ ఉంటుంది ముందు వీడు ఫ్రస్ట్రేటెడ్ సమ్థింగ్ వాడి వాడికి వాడి ఎందుకు ఫ్రస్ట్రేటెడ్ అంటే వాడికి ఏదైనా ఒక పెద్ద సేట్ జీకి డ్రైవర్గా ఉంటే వాడికి శోభ కానీ ఈ ఈ సన్యాసికి డ్రైవర్గా ఉంటే ఏమిటి శోభ దీంట్లో శోభ లేదు వాడికి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సన్యాస అండ్ అదర్ థింగ్స్ ఈజ్ ఇంట్రెస్ట్ ఒక సేట్జీకో లేకపోతే ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్ పెద్ద ఆఫీసర్గా పెద్ద జనరల్ మేనేజర్ డ్రైవర్గా ఉన్నాడు అనుకోండి ఆ డ్రస్ ఇస్తాడు మరోటి ఇస్తాడు పెరక్స్ ఉంటాయి కాఫీలు ఉంటాయి టీలు ఉంటాయి ఈ స్వామీజీ దగ్గర ఏమి బూడి తప్ప సో విభూతి కావాలంటే ఇస్తాడు మంత్రించి విభూతిస్తాడు కాబట్టి వాడు ఫ్రస్ట్రేట్ అయ్యాడు వాడికి ఇంకెక్కడా డ్రైవర్ తోడు వరకు దీనికి వచ్చాడు కాబట్టి వీడు ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు ఆ ఫ్రస్ట్రేషన్కి తోడు ఈయనేమో ఇవ్వాలని కొంచెం ఉదారంగా ఇవ్వచ్చు కదా ఉదారంగా ఇచ్చాడు అనుకోండి కానీ స్వామిజీ గొప్పవాడు రాని వాడు మళ్ళీ హీ విల్ కమ్ ఇన్ లైన్ కానీ ఈయన ఉదాహరణ ఔదార్యం చూపించడు ఓవర్ అండ్ అబౌ దట్ వాంట్స్ టు కంట్రోల్ హీమ్ కమాండ్ ఓపెన్ చేయ తరపు ఓపెన్ చేయి అంటాడు స్వామిజీ ఓపెన్ చేస్తున్నాను మీరు అలా కంగారు పడతారు రెడ్డి అని అయిపోయింది కదా సెటిల్ అయిపోయింది కాబట్టి ఇతరులన్నీ వశం చేసుకునే భార్యని వశంలో పెట్టుకోవాలి అని భర్త అనుకుంటాడు వాడు హ్యాపీ అసడి భార్యని వశంలో పెట్టుకోవాలి వీడనుకుంటాడు భర్తని విషయంలో పెట్టుకోవాలని భార్య అనుకుంటాను తప్పేం కాదు అనుకోండి ఇట్ ఈస్ నెససరీ సో ఇట్ ఈస్ నెసెసరీ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్ ఇట్ ఈస్ షుడ్ బి లైక్ దాట్ బట్ పిల్లల వశంలో ఉండాలి అంత పొరపాటు అదే అదే పిల్లల వశంలో ఎన్నుకుంటారు ఎవ్వడు ఎవడి వశంలో ఉండడం ఎవ్వడు ఎవళ్ళ వశంలోనూ ఉండనక్కర్లేదు కూడా ఎందుకు వశంలో ఉండడం ఎందుకు ఈ పిల్లలందరూ వశంలో మన వశంలో ఉన్నారనుకోండి మనకు అదో పెద్ద భారం వాళ్ళ బతుకు వాళ్ళు బతకాలి కానీ మన వశయంలో ఎవళ్ళు వద్దు బాబు మీ బతుకు మీరు బతకండి మీరు నా వశయంలో ఉండద్దు ఎందుకు మన వశయంలో ఉండడం ఎందుకంటే ఇట్స్ సైకలాజికల్ డిపెండెన్స్ కదండి వీళ్ళు వశయంలో ఉండడం అంటే వాళ్ళ బతుకు వాళ్ళు క్షేమంగా బతుకుతే అందుకంటే కావాల్సిందేం లేదు క్షేమమో మరొకటో వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది వాటెవర్ అది ఫ్రీడమ్ కాబట్టి ఎవళ్ళని మనం వశయంలో పెట్టుకోకర్లేదు మనం వశంలో పెట్టుకోవాల్సిన మన దగ్గరే ఉన్నాయి వశేహి ఒకడు ప్రపంచానందని జయించాడు అలెగ్జాండర్ వాడు ఏమీ జయించలేదు ఒకడు మనస్సుని జయించాడు వాడు సర్వాన్ని జయించాడు అది అర్థం అశేహియస్యేంద్రియాన్ని కాబట్టి దానికి దానికి పద్ధతి యుక్తుడై ఉండాలి యుక్త అందము యుక్త సమాహిత సన్ సో శంకరుల యుక్త శబ్దానికి ఆయన ఆ అలర్ట్నెస్ అని చెప్పాను చూడాలని సమాధిని చెప్పాను ఆ అర్థం చెప్పేశారు సో ఎప్పుడూ ఎలర్ట్గా ఉండాలి ఎప్పుడు డైటింగ్ చేసేవాడు ఎలా ఉండాలండి డైటింగ్ మీరు యూ ఇఫ్ యూ మీన్ ఇట్ యూ షుడ్ బి అలర్ట్ డైటింగ్ చేసేవాడు అలర్ట్గా ఉండాలి నేను డైటింగ్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఎందుకంటే చాలా ప్రాక్టికల్గా ఉంటుంది యూ కెన్ అప్రిషియేట్ ఇట్ డైటింగ్ ది ఐఎమ్ నాట్ టీచింగ్ అబౌట్ డైటింగ్ ఇట్ హ్యాస్ టు బి అప్లైడ్ అల్స్ వేర్ డైటింగ్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఫర్ ఎ కామన్ నార్మల్ పర్సన్ యూ షుడ్ ఈట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ లెక్కదు పదిహేను వందల క్యాలరీస్ నాట్ ఎయిటీన్ హండ్రెడ్ నాట్ టైదు పోలండి ఎందుకు అంత కరక్కుగా ఎందుకు ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ బేసేసుకోండి ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ వినడ్డే మీరు తినాల్సిందంత పద్దెనిమిది వందల క్యాలరీస్ ఓకే నావు తెల్లవారిందే తెల్లవారిందంటే ఈ పద్దెనిమిది వందలకి మీరు అప్పుడే డౌన్ చేసుకుంటూ వస్తున్నారు యూఆర్ ఆల్రెడీ కన్సూమింగ్ అని అర్థం తెల్లవారిందే వాళ్ళు తోముకున్నారు తోముకునే ఏం చేస్తారు కాఫీ తాగుతారు కాఫీలో యూ షుడ్ బియ్యాల కాఫీలో ఏం చేస్తారు మీరు అన్స్టిమ్డ్ మిల్క్ ఎక్కువ వేసుకుని తాగుతారు ఎందుకని క్రీమీ టేస్ట్ దట్ ఈస్ వాట్ ఈ క్రీమీ టేస్ట్ అన్నది దట్ ఈస్ ది డేంజర్ పాయింట్ కా మీకు కాఫీ కావాలా క్రీమీ టేస్ట్ కావాలా యూ షుడ్ నో వాట్ యూ వాంట్ యూ వాంట్ కాఫీ You don't want creamy taste and all that. So take coffee. Skimmed milk. You should skim the milk. First thing you should put in milk packet, it, skim. So, if you the skim, you don't want to put it in so, the milk. Skim is not good. Skim is not good. If you the skim milk, you can put it in the milk. And the milk is the same as the milk. I don't know how much the milk is. The milk is the same as so, the milk. మీ దగ్గర తరలిపోతే పక్కనే ఉండే దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టచ్చు సో ఆ మిల్క్ను కాఫీలో వేసుకోవాలి ఎంత ఎంత వేసుకోవాలి కాఫీలో అంటే వన్ స్పూన్ టూ స్పూన్స్ మిల్క్ వేసుకుంటే సరిపడుతుంది ఇట్ ఈస్ కాల్డ్ వైట్ ఎనర్ దాని పేరు అది అంటే అది కాఫీ తెల్లగా ఉండేట్లా చేస్తుంది లేకపోతే చూడడానికి తాగబుద్ధి కాదు నల్లగా ఉంటే తాగలేని దాన్ని చూడడానికి అది ఐస్థెటిక్గా బాగుండదు కాబట్టి వైట్గా ఉండాలి సో ది యాడ్ టూ స్పూన్స్ స్టరీట్ ఇట్ క్స్ ఎల్ ఇట్ ఇన్ వైటేషన్ అండ్ దెన్ యాడ్ వన్ స్పూన్ షుగర్ నవ్ యువర్ క్యాలరీస్ ఈజ్ ఎంత అక్కడికి ఎంత క్యాలరీస్ అయిందంటే యాభై అయింది డెబ్భై డెభై క్యాలరీస్ అయింది మీరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు ప్రికాషన్స్ తీసుకోకపోతే యువర్ ఫిగర్ హ్యాస్ రీచ్డ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాం ఉనికి ఇడ్లీ దోశ పులావ్ స్వీట్ ఫ్రూట్ ఇదే బ్రేక్ఫాస్ట్ అలాగే బ్రేక్ఫాస్ట్ చేసే పద్ధతి అది బ్రేక్ఫాస్ట్ అంటే దేర్ షుడ్ బి వన్ ఐటమ్ దట్ ఈ నాట్ టూ ఐటమ్స్ వన్ ఐటమ్ లంచ్కి వచ్చారు మళ్ళీ నో స్నాక్స్ స్నాక్ ఈజ్ రూల్డ్ అవుట్ నో స్నాకింగ్ ఎట్ హాల్ వాట్స్ ఎవర్ ఇంకా మళ్ళీ నోట్లో ఏం వేసుకోకూడదు మధ్యలో ఆకలి వేసిన ఉత్సాహం తగ్గినా ఎప్పుడైనా జీవనం మంచినీళ్ళు తగ్గుతుంది కోల్డ్ కాదు నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఎంతైనా తాగొచ్చు మీకు కొంచెం నీరసం అనిపించగలండి చక్కగా రెండు గ్లాసులు పెంచుతుంది యూ విల్ ఫీల్ వెరీ ఫ్రెష్ ఎనర్జెటిక్ ఎంత బలం ఉందని ఇళ్ళలో బస్ మళ్ళీ లంచ్ మళ్ళీ కావు ఎంత ఎలర్ట్గా ఉండాలి మీరు ఇంత ఎలర్ట్గా ఉంటే మీరు రాత్రి పదిన్నరకి పడుకునేప్పటికి మీకు ఎన్ని క్యాలరీస్ అవుతుందో తెలుసిన యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ యూ విల్ క్రాస్ ఎయిటీన్ అండ్ టూ థౌజండ్కి వెళ్ళిపోతారు ఇంత ఎలర్ట్గా ఉంటాయి ఎలర్ట్నెస్ లేకపోతే దాని బతికేమవుతుందో మీరు అంచేతనే డైటింగ్ డైటింగ్ తోటి బరువు తగ్గిన వాడు మీకు ఎవరు కనపడ్డా ఊటే డైటింగ్ అన్నమే కానీ ఈవేళ మానేసింది రేపు మేకప్ చేసేస్తూ ఉంటారు కదా పిచ్చి యూ డోంట్ ఫైండ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎలిజిబుల్ టు డూ డైటింగ్ ఎందుకంటే డైటింగ్లో ఇష్యూ ఈజ్ నాట్ ది టేబుల్ వాటి టేబుల్ మీద ఏది పెడుతున్నారు అది ఇష్యూ కాదు ఇష్యూ ఇస్ ఎలర్ట్నెస్ మైండ్ ఈజ్ ది ఇష్యూ డైటింగ్ ఈజ్ ఎ మెంటల్ ఎఫర్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎఫర్ట్ సమాహిత నిరంతరము దాని మీద మైండ్ ఫుల్ ఎలర్ట్గా ఉంటే సర్ ఎలర్ట్ ఫుల్లే మీరేమీ కట్టేసుకోర్లేదు నోరు కుట్టేసుకోలేదు ఏం చేయనక్కర్లా బి ఎలర్ట్ అలా దిస్ విద్య కోక్ ఉందనుకోండి అంత యూస్లెస్ అదే కానీ కోక్ అంటే అర్థం ఏంటంటే షుగర్ వాటర్ అని అర్థం షుగర్ వాటర్ ఏంటండి షుగర్ నీళ్ళు కలుపుకు తాగడం అది అంత మూర్ఖత్వం అదే కానీ ఇంక మూర్ఖత్వం వేరే ఉండకూడదు షుగర్ అంటే అది వైట్ పాయిజన్ అది దాన్ని నేను నీళ్ళలో కలిపి అవుతారా ఏమైనా అర్థం దానికి మళ్ళీ రంగు ఒకటే వాట్ ఈస్ దిస్ యూ షుడ్ నాట్ థింక్ అఫ్ కోక్ యూ షుడ్ థింక్ అఫ్ వాటర్ నాట్ కోక్ వాటర్ క్యాలరీస్ ఎన్ని జీరో జీరో క్యాలరీస్ ఎంత బలం జీరో క్యాలరీస్తో ఎంత బలం వాడు కోక్ డయట్ కోక్ వన్ క్యాలరీ అంటే ఏమిటి వేస్తాడు ఈ యాడ్స్ సమ్ కెమికల్ కెమికల్ వేస్తాడు ఎంత పాయిజనస్ అంటే షుగర్ ఏ పాయిజన్ అంటుంటే షుగర్ సబ్స్టిట్యూట్ బతికేవిటం మీరు ఆలోచించాలి సో యూ జస్ట్ డోంట్ నీడ్ ఇట్ ఐస్ క్రీమ్ యూ డోంట్ నీడ్ ఇట్ ఈ గులాబ్ జామున్ యూ డోంట్ నీడ్ ఇట్ దీస్ ఆర్ నాట్ ఫుడ్ ఐటమ్స్ ది ఆర్ పాయిజన్స్ యూ షుడ్ అవాయిడ్ దమ్ పాయిజన్ అంత ఎలక్ట్ అంత మైండ్ ఫుల్ గా ఉంటే వీడు డైటింగ్ లో ఏమైనా వీడు నెబ్ అది సమాహిత అంటే ఆరకంగా అది ఎగ్జాంపుల్ దృష్టాంతం అది పాఠం కాదు ఆరకంగా మీరు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అంతఃత్రువుల ఎడల మీరు అటువంటి అలర్ట్నెస్ కలిగి ఉండాలి సమాహిత సన్ ఆసీత మైండ్తో అలర్ట్ ఉండాలి అహంకారము రకరకాల వేషాలు వేస్తుంది నటుడు వేషాలు వేసినట్టుగా వేషాలు వేస్తూ ఎవేవో వేషాలు ఒకప్పుడు రిలీజియస్ వేషం వేస్తుంది ఇంకోప్పుడు ఫిలాన్థ్రపిస్ట్ వేషం వేస్తుంది అన్ని రకాల ఇంకోప్పుడు భోగపరాయణ వేషం మామూలుగా వేస్తూనే ఉంటుంది ఇలాగే అనేక రకాల వేషాలు వేస్తున్నాయి బి ఎలర్ట్ అబౌట్ ది ఈగో ఇన్ ఆల్ ఇట్స్ మిషనేషన్స్ అండ్ ఇన్ ఆల్ ఇట్స్ రిలేషన్షిప్స్ విత్ ది వరల్డ్ యూ షుడ్ బి ఎలర్ట్ ఈగోడలో ఎలర్ట్ గా ఉండాలి ఈగో ఈస్ నాట్ ది సబ్జెక్ట్ ఇట్ ఈస్ మిస్టేకన్ టు బి ది సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ది అబ్జెక్ట్ అండ్ యూఆర్ ది సబ్జెక్ట్ ది విట్నెస్ంగ్ అవేర్నెస్ ఈస్ ది సబ్జెక్ట్ రియల్ సబ్జెక్ట్ కాబట్టి ఈగోని అలా పరీక్ష పెడుతూ ఉండాలి ఎప్పటికీ ఈగోని వశంలో ఉంచుకోవాలి ఇంద్రి మనస్సుని వశంలో ఉంచుకోవాలి ఇంద్రియాల వశంలో ఉంచుకోవాలి చుట్టుపక్కల వాళ్ళు వశంలో ఉంటారా ఉండరా అన్నది వాళ్ళ ఇష్టం మనమేముంది వాళ్ళ ఇష్టం వశంలో ఉంటే ఉంటారు ఇప్పుడు బ్రహ్మచారి దగ్గరికి వచ్చాడు అనుకోండి నేను వాడి మీద కబలా కష్టం కూర్చుంటాను ఐమ్ ఇన్ మై సెల్ఫ్ వాడు వశంలో నా వశంలో వాడు ఉండాలన్నది నా వైపు నుంచి నో నోస్ వచ్చే ఎక్స్పెక్టేషన్ వాడు చూసుకోవాలి ఈ స్వామీజీ వశంలో మనం ఉండాలా అక్కర్లేదా అన్నది వాడి చాయిస్ ఇఫ్ హీ చూసెస్ టు బీ ఇన్ మై కమాండ్ దెన్ ఐ వోన్ మైండ్ టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్ యూ కెన్ బీ ఇన్ మై కమాండ్ యూ డన్ వాంట ఫ్రమ్ మై సైడ్ ఓన్లీ బ్లెస్ యూ కెన్ మూవ్ ఆన్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూ కెన్ మూవ్ ఆన్ ఆర్ యూ కెన్ స్టే ఆల్సో నా కమాండ్లో నువ్వు ఉండక్కర్లేదు అలాగా సో ఇతరులని గృహంలో ఇతర సభ్యులను వాళ్ళని కమాండ్లో పెట్టుకోవాలని ప్రయత్నించటము అండ్ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి గృహస్థులన్న తర్వాత ఏవో ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి యు మీ డీల్ విత్ దమ్ అప్రాపరియేట్లీ బట్ ది పాయింట్ ఈస్ వశేహీయస్య ఇంద్రియాన్ని దట్ ఈస్ ది పాయింట్ సో యుక్త సమాహితస్థం నా సీత తర్వాత మత్పరహ ఆ మత్పరహాకి విగ్రహ వాక్యం చెప్తున్నారు ఏమిటంటే విగ్రహవాక్యం చూడండి అక్కడ మీకు కనపడుతుంది అహం పరహ ఎస్య సహ మత్ అని ఉందా లేదా అంట అది విగ్రహవాక్యం అహం నేను పరహ పరము ఎస్యవనికో సహవాడు మత్పరహ అనబడును నేను పరముగా గలవాడు పరము అంటే పరమ లక్ష్యము అని అర్థం ఇది అల్టిమేట్ గోల్ ద సుప్రీం గోల్ దాన్ని పరహ అని అంటారు సో మత్పర మత్పరహ అంటే అహం పరహ ఎస్ఎస్ అహం పరముగా గలవాడు అహం పరముగా గలవాడు అంటే రెండు అర్థాలు అహం శబ్దానికి ఆత్మ అని అర్థం ఆత్మయే పరముగా మానవులు ఎలా బతుకుతారంటే సంసారమే పరముగా గలవారే జీవిస్తూ ఉంటారు జగత్పరా సంసారమే పరము ఒక జీవితకాలం మనం జీవిస్తాం ఈ జీవితంలో మన పరమలక్ష్యం ఏమిటి ఏదైతే మెరుపువలే ప్రకాశించి చేయ జారిపోతుందో అది మనం పరమలక్ష్యంగా పెట్టుకుంటాం ధనము పరమలక్ష్యంగా పెట్టుకుంటాం ధనము పరమలక్ష్యంగా పెట్టుకోకూడదు ధనం సంపాదించి ఖర్చు పెట్టుకోకూడదు దాన్ని పరమలక్ష్యంగా పెట్టుకుంటే వాడు మూర్ఖుడు అనబడతాడు సంపాదించి ఖర్చు పెట్టుకోవాలి భోగాలు పరమలక్ష్యంగా పెట్టుకోకూడదు భోగాలు దేహధారణకి ఎంత అవసరమో అంత స్వీకరించి వాటిని దూరం పెట్టేయాలి లేకపోతే రోగివాడు అయిపోతాడు ఇంకొక రోగ భయం సో మరైతే ఇంక జీవితంలో ధనము పరమలక్ష్యం కాదు భోగాలు పరమలక్ష్యం కాదు ఇవేమి పరమలక్ష్యం కాదు ఇంకేమి పరమలక్ష్యం మరి అదే సమస్య మత్పర ఆత్మ పరమలక్ష్యహం అహం ఆత్మ లేకపోతే చెప్తున్నవాడు శ్రీకృష్ణుడు కనుక శ్రీ భగవాను వాచ్యాన్ని మొదలుపెట్టి చెప్తున్నాం గనుక భగవాన్ పరమలక్ష్య భగవాన్ అంటే మళ్ళీ క్లియర్గా ఉంటుందో ఉండదో అని చెప్పినవాడు వాసుదేవుడు కనుక వాసుదేవ పరమలక్ష్య మళ్ళీ వాసుదేవుడు అంటే వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్న వాసుదేవుడు అనుకున్నారు సర్వప్రత్యగాత్మ వాసుదేవ సకల ప్రాణులలో అంతరతమైన ఆత్మరూపముగా ఉన్నవాడు ప్రత్యగాత్మ ప్రత్యగా అన్నది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాల్సిన పదమేది అంచు ధాతు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు అంచు అంచు అంచు అని అంచు గతవు వేళ్ళుట ముందుకు సాగుట ముందుకు సాగుటా వెళ్ళుట అంటే వెళ్ళడం ప్రోగ్రెస్ చేయటం అని అర్థం అంచుకతో ప్రతి అంటే వెనుకకు ప్రతి అంచతి ఇది ప్రత్యక్ అంచుధాతు నుంచి అక్క ఎలా వస్తుంది ఆ నకారం పోతుంది ఏదో అనిదితరం ఆ నకారం పోతుంది ఆ నకారం పోతుంది ఆ కారణంగా నకారం పోతుంది నకారం పోయిన తర్వాత చోక్కు అక్కనొస్తుంది కాబట్టి ప్రత్యేక అవుతుంది చకారానికి కకారం వస్తుంది ప్రత్యేక అవుతుంది కాబట్టి ప్రతి ప్రతి అంటే వెనుకకు ప్రతి అంటే పశ్చాత్ పిచే అని అర్థం వెనుకకు వెళ్ళాలి ముందుకు వెళ్ళడం కాదు వెనుకకు వెళ్ళాలి మనిషి ముందుకు వెళ్తూ ఉంటుంది పరాక్ ముందుకు వెళ్ళడం అంటే పరాక్ బయటకు వెళ్ళడం కాదు లోపలికి వెళ్ళాలి పరాక్ అంటే బయటకు అక్కడ కూడా అక్కే పరా అక్ పరా అంచితి పరం అంచితి బయటికి పోతూ ఉంటాం ఎంతసేపు బయట ఏదో అన్వేషిద్దామని ప్రయత్నం సెచ్ విత్ బయట ఏదో అన్వేషిస్తూ ఉండటం ఏమిటి బయట ఏమిటి అన్వేషిస్తాం ఇంట్లో ఇంట్లో బయట అన్వేషిస్తాం ఇంట్లో తాలకపోతే మార్కెట్లో బయట అన్వేషిస్తాం మార్కెట్లో తాలకపోతే ఇంకా పెద్ద మార్కెట్లో అన్వేషణ అది చాలపోతే లండన్ వెళ్ళి అన్వేషణ అది కాకపోతే న్యూయార్క్ వెళ్ళి అన్వేషణ ఏమిటి అన్వేషిస్తుంది ఏముంది జగత్తులో అలాగ బయటికి అన్వేషిస్తున్నంతసేపు వాడు తన స్వరూపం నుంచి తాను దూరం అవుతూనే ఉన్నాడు అలాగే కాదు ప్ర అది పరాక్ పరాక్ అపోజిట్ ప్రత్యేక నేను నేను అనగానే ప్రత్యేక వినాక దేహము అదే అది అది ప్రత్యేక కాలేదు ఇంద్రియములు దేహం అనేది ఇంద్రియాలను బట్టి దేహం వచ్చింది ఇప్పుడు ఇంకవన్నీ వివరించను ఇంద్రియములు ఇంకా వెనక్కి మనస్సును బట్టి ఇంద్రియాలు వచ్చాయి మనస్సు ఇంకా వెనక్కి బుద్ధిని బట్టి మనస్సు వచ్చింది ఇంకా వెనక్కి అహమ్మును బట్టి బుద్ధి వచ్చింది ఇంకా వెనక్కి దట్ నిర్విశేష చైతన్యాన్ని బట్టి అహమ్మ వచ్చింది ఇంకా వెనక్కి ఇంకా వెనక్కే అది ఆత్మ ప్రత్యేగాత్మ అదిగో ఆ ప్రత్యేగాత్మ రూపంగా వాసుదేవుడే ఉన్నాడు అంచేతనే వాసుదేవ అని పేరు వాసుశ్చాసేవశ్చ వాసుహు వసతి ఇది వాసు సర్వప్రాణి హృదయములలో అంతర్యామి రూపంగా నివసించి ఉన్నాడు గనక వాసు ఏ రూపంగా నివసించి ఉన్నాడు అంటే ఇప్పుడు చెప్పాను చూడండి వెనక్కి వెనక్కి వెళ్తే ప్రత్యేగాత్మ చైతన్యం నిర్విశేష దేవశానికి అర్థం అది నిర్విశేషతన్య రూపంగా ఉన్నాడు గనక కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే రెండు పద్ధతులు ఇంద్రియములు మనస్సు వశం చేసుకోటానికి మీరు వాసుదేవుణ్ణి ఆశ్రయించటం భక్తి చేయటం మత్పర హే ఈశ్వర నాకు ఇంద్రియములు మనస్సు వశములో ఉండే విధంగా నీవు శక్తిని ఇమ్ము అని ఆ విధంగా వాసుదేవుణ్ణి ఎందు భక్తిని చేయటం లేకపోతే ఇంద్రియములను మనస్సును వశం చేసుకునే ఇంకో ఉపాయం ఏమిటంటే ఆత్మవిచారము భగవాన్ వర్మ మహర్షి అంటారు సోహం సోహం అనే విచారం సహా అహం ఐఆమ్ దాట్ అయితే అయాం అయాం అనే విచార అహమ్ అస్మి అయితే వాట్ యామ్ ఐ వాట్ ఎవర్ సో మొత్తానికి ఐ సెన్స్ ఐ కాన్షియస్నెస్ అది మత్పర అంటే మత్ అంటే ఐ కదా మరి ఐ కాన్షియస్నెస్ అది సోహం విచార వసురాత్మభావే ఆత్మనిష్టలో ఉండటానికి అది చాలా సమర్థమైనది వసు సమర్థ సహాయకారి పరమార్గణస్య అని సద్దర్శనం అనే పుస్తకంలో అంటారు ఆయన సద్దర్శనంలో నలభై శ్లోకాలు ఉన్నాయి ఫార్టీ జంప్స్ ఫార్టీ జంప్స్ ఆ పుస్తకం పేరు ఉన్నది నలుబది ఆ పుస్తకం పేరు ఎలా ఉన్నాయి ఉన్నది నలుబది అంటే ఉన్నదంతా ఈ నలభై నలభై నాలుగు శ్లోకాలు శ్లోకాలు రాసింది కావ్యకంఠ గణపతి ముని హరవంలో రమణ మహర్షి సో సోహం విచారో వసురాత్మభావే సహాయకారి పరమార్గణ పరము అంటే పరమాత్మ పరమాత్మ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న పరమేశ్వరుణ్ణి మార్గణము అంటే వెతుకుట ఆ పరమాత్మని మీరు వెతకదలుచుకుంటే సహాయం చేసీది ఏమిటంటే ఐసెన్స్ మత్పర బి విత్ ఐసెన్స్ ఐ ఆమ్ బీ విత్ ఇట్ స్టే విత్ ఇట్ అది నీకు ఆ పరమాత్మని అన్వేషించడంలో సహాయం చేస్తుంది బుద్ధేతు తత్వే స పునర్నిరర్థ యథా నరత్వ ప్రమితి పెర్ఫెక్ట్ వెర్సెస్ కావ్యకంఠ గణపతి ముని చాలా గొప్ప కవి మహాకవి సంస్కృతంలో ఇంత సుందరమైన వెర్స్ మీకు ఎక్కడ కనపడదన్నట్టుగా రాస్తారు ఎంతవరకు ఐసెన్స్ ఉండాలి అంటే నీకు నీ స్వరూపము తెలిసి వరకు ఐసెన్స్ ఉండాలి అది ఎప్పటి వరకు ఉంటే నీకే తెలుస్తుంది యథానరత్వ ప్రమితి నరస్య నేను ఈ కథ చెప్పాను మీకు ఒకటికి తాను ఎలకననే భ్రమ హీ అశ్యూమ్స్ హిమ్సెల్ఫ్ టు బీ ఎ ర్యాట్ అలాంటి భ్రమ వాడికి నేను ర్యాట్ని అనే భ్రాంతిలో పడిపోతూ ఉంటాడు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు వీడు సైకాలజిస్ట్కి తీసుకెళ్ళాను సైకాలజిస్ట్ ఏం చెప్తాడు వీడికి ఏం చెప్తాడు అండి ఏ ఎన్నెన్నో చెప్పినా వాడు చెప్పి సారాంశం ఒక్కటే నువ్వు ఎలకవ కాదు మనిషివి అని అదే కదండి సారాంశం వాడు చెప్పేది అది చెప్తాడు అది వీడు వింటూ ఉంటాడు వాడు చెప్తూ ఉంటాడు వీడు తెలుసుకుంటూ ఉంటాడు ఇలా ఎంతకాలం ఉండే అంటే యథానరత్వ ప్రమితి నరస్య నేను నరుడను అని అంటే జ్ఞానం నేను దరుడను నేను మనిషి మానవుడను అనే జ్ఞానం కలిగే వరకు వాడు చెప్తాడు వీడు తెలుసుకుంటాడు ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇంకా వాడు చెప్పలో కలదు వీడు తెలుసుకోవాదు ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ మ్యాక్ అదేవిధంగా బుద్ధేతు తత్వే నా యథార్థ స్వరూపము దేశకాల పరిచ్ఛేదరహితమైనటువంటి ఆత్మ చైతన్యము అని వీడికి తెలుస్తుంది తెలిసినప్పుడు సపునర్నిరర్థ ఈ అహమస్మి అహమస్మి అయాం అనేటువంటి ఈ సాధన ఇంకా అక్కర్లేదు అని అంటారు కాబట్టి మత్పర అటువంటి ఆత్మవిచారం ద్వారా కూడా మీరు ఇంద్రియములను వశములో ఉంచుకోగలుగుతారు ఆత్మవిచారం లేని వాడే భోగపరా భోగపరాయ్ పోతాడు ఆ బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు భోగాల్లో పడి తిరుగుతూ ఉంటాడు సాధించేది ఏమీ ఉండదు ఊడిద ఏముండదు భోగాలంతా వ్యామోహము అవే కాని ఏదో ఉందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఏదో పొరపాటునలా మార్గంలో వెళ్తూ ఉంటారు యంగ్ పీపుల్ నేను చూస్తూ ఉంటాను ఏం చేస్తారంటే ఏదో ఇంగ్లీష్ పాట పాడి పెడతాడు యంగ్ంటే వాడు మామూలుగా తెలుగు పాటలు అవి వినకూడదు అది ఇంగ్లీష్ పాటలే వినకూడదు సో ఏవో ఉంటాయి ఇంగ్లీష్ పాటలు అవి ఆ ఇంగ్లీష్ పాటలు అవి ఆ పదాలు కనుక అర్థం కావు ఇటు సాగతీసేటట్టు తెలుగు పాటలే అర్థం కావట్లేదు ఇంగ్లీష్ పాటలే అర్థం అవుతాయి కానీ జాగ్రత్తగా వింటే దాంట్లో ఏదో వీరికి గుంటుంది ఏదో ఉంటుంది ఏదో ఏదో నేను ఐ ట్రై న్ సైస్ ఏమిటి వాట్ ఈజ్ ఇట్ తెలుసుకున్నావు ట్రై చేశాను ఓ పాట వింటున్నా ఇట్ వాజ్ ఏ క్లాసికల్ సాంగ్ ఏదో డూ జాబు అంటో ఏదో erranna what is what are these words na geyartham gadledu ridimodi boundu em artham kaavatledanu nen ok appantho anthe adi french songs lane de antu mundu mere janta cheyadanche so you can't wake out anything but still these people these young people they hold on to a few songs which is okay edo pop pani den nothing wrong in it as such but a song enchestunnante adi excite chestundi so he cannot sit and listen to this song he has to stand he has to dance and uh, and uh, then uh, he has to insert he has to dance also so they don't sing music they do music it is all doing of music there is no it is no singing only they are do a lot of doing is involved therefore he has to do also are doing no we'd pakka na oka young lady unte inga sofa ga untu no okka doing what do we so then a girl lady too she also will be <laughs> jumping జపింగ్ హీరోన్ దే దోన్ ఇట్ విల్ బి ఈ మూవెంట్కి అది